చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్ దాంట్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది ప్రాణాయామంతో కలిపి చేస్తారు పదమూడు నమస్కారాలు చేస్తారు దీనికి అభ్యాసము అనిపించారు అభ్యాసము అంటే కనీసం రెండు నమస్కారాలు చేస్తే అభ్యాసం అవుతుంది చేస్తే అభ్యాసం ఒకటి చేసి మీ దాన్ని మీరు వెళ్ళారనుకోండి అభ్యాసం అవ్వదు అందరూ చప్పట్లు కొట్టండి అంటే అలా అంటే అది చప్పట్లు అవుతుందా అవ్వదు ఏదో రెండు సార్లు మూడు సార్లు ఏదో చేయాలి పాణిని మహర్షి సిద్ధాంతం ప్రకారం కనీసం రెండు సార్లు ద్వే అంటే అభ్యాసం అవుతుంది మూడు సార్లు నాలుగు సార్లు అయిస్తారు సో సూర్య నమస్కారం పదమూడు సార్లు చేస్తారు దానికి ఒక మంత్రం ఉంటుంది అది కూడా చెప్పేస్తారు హరాం మిత్రాయ నమోం హ్రీం రవయ నమ అని మంత్రం ఉంటుంది అది కూడా చెప్పేస్తాడు కానీ చేసేస్తూ ఎలా చేస్తాడు జ్ఞానం అనేదాన్ని దరిదాపులకి చేస్తాడు జ్ఞానశత్రవహ అని లోకల్లో మూడు రకాల జ్ఞానశత్రువులు ఉన్నారు అంటే జ్ఞానమును ఇష్టపడడం దాని మీద జరిగి అంటే ద్వేషిస్తారనే నేను అన్న ఒకప్పుడు ద్వేషించవచ్చు కూడా జ్ఞానము అంటే చికాకు అబ్బా ఇప్పుడు ఈ జ్ఞానం మాట ఎందుకండి అడ్డు వస్తుంది అని ఒక హాస్పిటిలిటీ జ్ఞానము అంటే విసుగు చికాకు అవుట్ రైట్ ద్వేషము ఉంటుంది ముగ్గురు రకాల జనులకు ఉంటుంది దీన్ని నేనేదో నిందిస్తున్నానని మీరు అనుకోద్దు హ్యూమన్ సైకాలజీ గురించి చెప్తున్నా మొహళ్ళు కర్మఠులు ఈ కర్మ చేసే వాళ్ళకి జ్ఞానము అంటే వాళ్ళకి ద్వేషం ఉంటుంది ఎందుకంటే ఇవిడా మంత్రం జరిగి హోమం చేస్తుంటే ఇప్పుడు నువ్వు మధ్యలో దాని అర్థం అంటావు ఈ హోమం ఎప్పటికీ తినలేను అని అబ్ ఇబ్బంది పడుతుంది తర్వాత కర్మ చేసేవాళ్ళు ఆ కర్మ అది మైండ్ గ్రాస్ లాగా పెరిగిపోతూ ఉంటుంది పొద్దున్న మొదలుపెడితే ఒంటిగంటే తెలుగుండదు ఈ మధ్యలో నువ్వేదో శ్లోకాలకు అర్థం చెప్తాను మంత్రాలకు అర్థం చెప్తాను అంటే ఇట్ బికమ్స్ అన్ ఆబ్స్టల్ ఫర్ దాట్ దై డోంట్ లైక్ ఇట్ బోదండి కర్మ అయిపోయిన తర్వాత చెప్తాను అంట అలా మీరు కర్మ అయిపోయిన తర్వాత చెప్పండి అని అని కర్మ అయిపోయినట్టునే గబగబ సంచి సర్దిసుకుంటాను ఎందుకు తెలిసినా వీళ్ళు మొదలుపెట్టి లోపల రోడ్ డిక్కేయాలి మీరు గమనించండి ఎప్పుడైనా నేను పదిహేను సంవత్సరాల నుంచి పాఠం చెప్తూ నేను చూస్తున్నా పదిహేను ఏళ్ల నుంచి చూస్తున్నా డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే నేను ఓం అనేప్పటికీ టక అక్కడ ఉన్న కర్మ వాళ్ళందరూ సందేశం వెళ్ళిపోతుంది ఎందుకంటే చెవిలో ఏదైనా జ్ఞానానికి సంబంధించిన మాట పడితే అది తలపోటు వస్తుందో కడుపులో భయమో ఏమో నాకు తెలియదు కర్మ పీపుల్ కర్మ పీపుల్ ఆర్ కాల్డ్ జ్ఞానశత్ర ఆ కర్మ యొక్క కర్మ బాగా వంట పట్టేసి జ్ఞానం అంటే ఒక రకమైన హాస్టైల్ యాటిట్యూడ్ శత్రుభావం ఏర్పడుతుంది కర్మ నెంబర్ టూ భక్తి పీపుల్ భక్తి అంటే ఈ భక్తి కాదు భక్తి పీపుల్ ఒక ఆయన ఉంటారు ఏ ఈ పాఠాలు ఇవ్వండి నామజపం చేస్తే సరిపడుతుందండి అంటారు అంటే ఏమండి మీరు నామజపనం చేస్తే మోక్షం వస్తుంది చాలా గొప్పది అని మీరు చెప్పాలి కానీ పాఠాలు అక్కర్లేదని మళ్ళీ అలాగే ఎందుకు కనెక్షన్ పెడుతున్నారు పాఠాలు అక్కర్లేదు మీకు ఈ జ్ఞానం మీద ఆశత్రుభావం ఏమిటి ఏ జ్ఞానం అంటే అంత వ్యతిరేక భావం ఏమిటండి అడిగా అంటే కాదండి నామజపం చేస్తే మోక్షం వస్తుంది నామజపం చేస్తే మోక్షం వస్తుందయ్యా తెలిసి నామజపం చేస్తే ఏమిటోతుందంటావు ఆలోచించుకో తెలిసి నామజపం చేస్తే తెలిసి రామనామము తెలిసి చేస్తే ఆ తెలియట మీదపడి కొడుతుందా ఏమన్నా జ్ఞానం వచ్చి కొడుతుందా నీవు పీకి నొక్కుతుందా జ్ఞానం వచ్చి తర్వాత ఇంకొకటి ఆలోచించదు తెలియటం ఉండగా రామనామం చేసిన దానికి తెలిసి రామనామం చేసిన దానికి ఏదైనా కొంచెమైనా తేడా ఉంటుందేమో ఆలోచించు ఆలోచించబో ఒకసారి తర్వాత రామా అంటున్నాం ఆ పదానికి అర్థం ఏదో తెలుసా నీకు రామ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా తర్వాత రామ అంటే మోక్షం ఎందుకు రావాలి రీమ అంటే ఎందుకు రాకూడదు కాబట్టి జ్ఞానం మీద అంత వ్యతిరేక భావం తగదు అని చెప్పాను నేను అలా అది మంచిది కాదమ్మా అది ఒంటికి మంచిది కాదు అలా అంటారు అదొక ఎక్స్ప్రెషన్ ఒంటికి మంచిది కాదంటే మరొకటి అనుకున్నారు ఇట్స్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ భక్తి దీపులు జ్ఞానశత్రవ నన్ను ఒక ఆయన అడిగారు మీరు ఏం చేస్తారని ఉపనిషత్తులు ఏవో పాఠం జరుగుతూ ఉంటారని విద్యార్థులు నేను చెప్తూ ఉంటా నేను అలాగే వాలంటీర్గా నేను చెప్పను నన్ను బాగా పుష్ చేస్తే నేను చెప్పాను అలాగా ఇంకా అసత్యం చెప్పను కదా సత్యమే చెప్పాలి కదా అంటే ఎందుకండి ఈ ఉపనిషత్తులు ఇవేమో ధరిస్తాయా ఆయన గజ్జ కట్టుకుని రామనామం జపం చేస్తూ ఆడుతాడండి అదండి భక్తి అంటే ఈ ఉపనిషత్తులు ఏం చేస్తాయండి అన్నాడు ఆయన అట్ ఈజ్ వాట్ యూ టోల్డ్ మీ అన్నది టోల్డ్ హేమ్ ఆయన గెజ్జ కట్టుకుని రామనామం జపం చేస్తాడు చాలా సంతోషం అయ్యా సపోజ్ గెజ్జ కట్టుకోవడం చేత కానీ వాడు ఏమైపోతాడంటాం వాడికి మోక్షంలో ఉన్న అధికారం ఉండదా ఏం వేషాలయా ఉన్నాను ఉపనిషత్తులంటే అర్థం తెలుసా అసలు ఇవ జ్ఞానశ్రవహ ఈర్ భక్తి పీపుల్ హూ హ్యావ్ some kind of an inbuilt animosity towards knowledge will bhakti people mood yoga people hatha yoga people oka hatha yoga scholar okaina unnadu aina ranchi school of yoga lo baga training ayyadi aina athod untadu maamuluga mata varse rishikesh lo em chestaru swami ante edo chestam ledo bhiksha kavalkada edo cheyalante alaga rayadu em chestamo cheppu అంటే ఏదో భగవద్గీత పాఠం చదువుతూ ఉంటారు విద్యార్థులు అది చెప్తూ ఉంటారు ఎందుకండి ఇన్ని వేదాంతులు ఉన్నారే ఈ అత్త దగ్గర నేను పుష్కం చూపించి నన్ను వెతకాల ఈ అత్త దగ్గర నుంచి అత్తదాకా చదువుతారని ఎందుకండి ఈ అత్త నుంచి అత్తదాకా చదవడం ఎందుకు మీరు సూర్య నమస్కారం సరిగ్గా చేయగలరా అని అడిగారు సరళు ముగ్గురు త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ కర్మ పీపుల్ భక్తి పీపుల్ యోగ పీపుల్ Unless they are very cautious, or cautious now on that, or on that, a system shall not be. A system shall know there is an inbuilt danger of becoming opposed to jnana. You know, you so, know, I mean, you can say that karma, bhakti, jnana, yoga, they should know this. All angels shouldn't say that jnana is the only way to go. జ్ఞానం లేకుండా చేసే అభ్యాసం కంటే జ్ఞానము గొప్పది శ్రేయోహి జ్ఞానము అభ్యాసత్ తెలిసిందండి అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది అంటే అర్థము జ్ఞానం లేకుండా చేసే అభ్యాసము కంటే ఎందుకంటే జ్ఞానం గొప్పది కదా జ్ఞానం గొప్పదంటే ఇక్కడ అభ్యాసంలో జ్ఞానము లేని అభ్యాసము జ్ఞానము లేని అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేయాలి అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది అంటూ ఉంటే జ్ఞానము గొప్పది దీనికంటే జ్ఞానము గొప్పది అన్నాడంటే ఈ దీనిలో జ్ఞానం ఉండదు కదా దీనిలో కూడా జ్ఞానం ఉందనుకుంటాడు జ్ఞానము కంటే జ్ఞానం గొప్పది అని చెప్పినట్టు అవుతుంది అది అసందర్భమైన వాక్యం అలా ఉండదు వన్ రూపీ ఈజ్ మోర్ వాల్యుయేబుల్ దాన్ వన్ రూపీ అనకూడదు కదా కాబట్టి జ్ఞానము అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది అనగా జ్ఞానము లేని అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది అంటే అర్థం ఏంటి జ్ఞానము లేని అభ్యాసము కంటే జ్ఞానముతో చేసే అభ్యాసము శ్రేష్టము భాష్యం చూద్దాం అవతారిక ఇదానీ సర్వకర్మ ఫలత్యాగం స్టౌకీ అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు పైన చెప్పిన సర్వకర్మ ఫల త్యాగము అనే చతుర్థపక్షం ఏదైతే గలదో దాన్ని స్థుతిస్తున్నాడు ఆయన దాన్నే స్థుతిస్తాడు మిగతా పక్షాన్ని స్తుతించడు ఎందుకంటే దాని ఎడలే మనకి ఒక నిరాదరణ కలిగే అవకాశం ఉన్నది ఒక డౌట్ కలిగే నిరాదరణ కలగకపోవచ్చు డౌట్ కలిగే అవకాశం ఉన్నది కాబట్టి దాన్నే స్థుతిస్తాడు ఇంకా దాన్ని స్థుతిస్తే మిగతా వాటిని స్థుతించక్కర్లేదు కూడా శ్రేయ హీ ప్రశస్య తరం జ్ఞానం హీ అంటే నిశ్చయముగా శ్రేయ అంటే చాలా గొప్పది ప్రశంసించ కొనియాడదగినది మరింత ఎక్కువగా తరం అంటే సూపర్ సారీ కంపారేటివ్ డిగ్రీ తర అంటే కంపారేటివ్ తమ అంటే సూపర్లేటివ్ సో అధికముగా ప్రశంసించదగినది ఏమిటది జ్ఞానము తస్మాత్ దేనికంటే తరా అన్నారు కదా అధిక ఎక్కువగా కొనియాడాలి దేనికంటే ఎక్కువగా అంటే అవివేకపూర్వకాత్ అభ్యాసాత్ అభ్యాసం కంటే ఎటువంటి అభ్యాసము జ్ఞానము లేని అభ్యాసము జ్ఞానము అంటే ఏమిటో తెలుసుకోండి వివేక జ్ఞానమే వీడు యోగా చేస్తూ ఉంటాడు సూర్యనమస్కారం తను దేహము అనే పేడ తెలుసుకునే చేస్తున్నాడా లేదు తనే దేహము అనే తాదాత్మ్యంలో కూర్చుని అంటే అర్థం అజ్ఞానంలో కూర్చుని చేస్తూ ఉంటాడు తర్వాత చేసిన సూర్య నమస్కారమునందు ఫలాపేక్ష లేకుండా సూర్యభగవానుడికి అర్పించాలి అని తెలుసుకుని చేస్తున్నాడా లేదు దీని ఫలాన్ని అపేక్షించి చేస్తున్నాడు సూర్య నమస్కారం నేను చేసినట్లయితే మనకి ఏదో ఫలం ఉంటుంది ఏదో ఫలాన్ని అపేక్షిస్తారు హెల్త్ని అపేక్షిస్తే ఏముండదు మీరు హెల్దీ హ్యాబిట్స్ కలిగి ఉండాలి అంతేకాదు నాకు హెల్త్ కావాలి నాకు హెల్త్ కావాలని కోరుకోకూడదు కోరుకోవడం తప్పే హెల్దీ హ్యాబిట్స్ యూ డిజర్వ్ అండ్ డిజైర్ అన్నారు ఒకడు మేమేమంటామంటే యూ డిజర్వ్ అండ్ బీ క్వాయిట్ ఈ గీత గీతలో డిజైర్ మనకి రాదు ఫా త్యాగం కదా మనం మాట్లాడుతూ ఉంటాం డిజర్వ్ అండ్ బీ క్వాయిట్ డిజర్వ్ వన్ డే డిజైర్ కాదు పీపుల్ ఓన్లీ డిజైర్ డిజర్వ్ వన్ డ్ డిజైర్ నో డిజర్వ్ అండ్ బీ క్వయట్ కాబట్టి సూర్యనమస్కారం హెల్త్ కోసం చేస్తే కూడా అది ఇనీషియల్ స్టేజెసే Any people kada. యంగ్ పీపుల్ వాళ్ళు Inka. తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత తెలుసుకుంటారు సూర్య నమస్కారం చేసేప్పుడు Kuda. మనం అది ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తాం ఇంకా హెల్త్ చూడాల్సిన పూచి ఈశ్వరుడిది మన పూచి కాదు హీ విల్ డూ హిస్ జాబ్ లెట్ మీ డూ మై జాబ్ డాక్టర్ మందు వేసుకో పచ్చయం చేయమంటాడు ఆ రెండు మీరు చేస్తారంటే హెల్త్ మాట ఏమిటో హెల్త్ మాట ఆయన చూసుకుంటాడు రెండు చేయండి మీరు అలాగే తర్వాత నమస్కారం చేసేప్పుడు వీడు అనుకుంటాడు సూర్యుడికి దండం పెడుతున్నాను అనుకుంటాడు వీడు సూర్యుడికి పెట్టట్లేదు సూర్య మండలాంతర్గతుడైన పరమేశ్వరుడికి దండం పెడుతున్నాడు సూర్య నమస్కారం అంటే అది సన్ వర్షిప్ కాదు సన్ వర్షిప్ అంటే సౌర అని ఒక గ్రూప్ ఉండేది కేరళలో అది ఇప్పుడు లేదు కూడా ఆ గ్రూప్ అలాగే వీళ్ళు ఉన్నారు ఫెరోస్ ఇన్ ఈజిప్ట్ వాళ్ళు సన్ వర్షిపర్స్ మనం వీఆర్ నాట్ వర్షిపింగ్ సన్ వర్షింగ్ సన్ అంటే ఈ వర్షిప్ సన్ టు ది ఎక్స్క్లూషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ యాల్సర్ అలాగా వీఆర్ నాట్ వైష్ణవాళ్ళే అర్థమైతే విష్ణువుని పూజిస్తాడు శివుణ్ణి గణపతిని మరే వాళ్ళని అని సెక్టేరియన్ ఇది ఎలాగంటే సెక్టేరియన్ వర్షిప్ అనుకుంటున్నారా సూర్యనమస్కారం అంటే నో సూర్యమండలాంతర్గతుడైన పరమాత్మ అసావాదిత్యో బ్రహ్మేతి ఆ బ్రహ్మను హిరణ్య గ్రంథండి మనం సూర్యమండలాంతర్గతుడుగా ఆరాధిస్తున్నాం మరి తెలిసి చేయాలట్లేదు సూర్యనమస్కారం తర్వాత తన ఎందుకు కర్తృత్వం లేకుండా చేయాలి చాలా తెలుసుకోవాల్సింది ఉన్నాయి దాంట్లో ఈ వివేక జ్ఞానం ఏమీ లేకుండా ఊరికే కట్టే చే కట్టే కట్టే నిలబడుతుంది పడుతుంది నిలబడుతుంది పడుతుంది అలాగే వీరు కూడా సూర్యనమస్కారానికి పడ్డం లేవడం పడ్డం లేవడం మధ్యలో మంత్రం ఒకటి పైగా ఆ మంత్రాన్ని యాదాలాపంగా వంధించడం ఆ రకంగా చేసే అభ్యాసము కంటే తెలిసి చేసే అభ్యాసము చాలా గొప్పది నేను ఒకసారి యోగా స్కూల్కి వెళ్ళాను ప్రాక్టీస్ సూర్యనమస్కారాలు యోగాసనాలు ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఏదో నేర్చుకున్నా వాళ్ళు ఆ టీచర్స్ వాళ్ళు నేర్చుకునే వాళ్ళు వాళ్ళ ఒక్కళ్ళకి కూడా పతంజలి యోగ దర్శనంలో ఒక్క సూత్రం కూడా వాళ్ళు ఎరగరు యోగ చిత్రవృత్తి నిరోధ అనే సూత్రం కూడా వాళ్ళకి గ్రీక్ అండ్ ల్యాక్ అండ్ నేను ఉన్నాం ఎనీథింగ్ ఎవరు అసలు ఈ పతంజలి ఎవడు యోగ దర్శనం ఏంటి ఏంటి గటాల్సో నేను ఉంటున్నాం ఎక్స్పర్ట్స్ ఇన్ యోగా నేను అన్నాను కాదండి కొంచెం యోగా చేస్తున్నప్పుడు యోగ దర్శనాన్ని కూడా అధ్యయనం చేస్తే బాగుంటుంది అని ఏదో ఎవరితోటో ఉన్నాము ఆ మాట ఈ మాట ఆ మాట వెళ్ళి ఆ టీచర్కో టీచర్స్కో ఎవరికో తెలిసిందే వాళ్ళు అన్నారు యోగ దర్శనం అంటే ఏంటంటే ఇప్పుడు మేము ఏం అధ్యయనం చేయాలని అడిగారు అంటే ఏ పని చూడండి మరి ఆసనం చేస్తున్నారు ప్రాణాయామం చేస్తున్నారు మీరు అటువైపు ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి నాలుగు ఉన్నాయి ఇటువైపు యమ నియమాన్ని రెండు ఉన్నాయి మధ్యలో ఆసనం ప్రాణాయామం చేస్తున్నారు మూడు నాలుగు చేస్తున్నాను ఐదు ఆరు ఏడు ఎనిమిది వదిలిపెట్టేశారు గాలికి అంత అవి తర్వాత వస్తాయండి ఓకే అవి తర్వాత వస్తాయి ఒకటి రెండు ఎప్పుడు వస్తుంది ఐదారు ఏడు ఎనిమిది తర్వాత వస్తాయి ఒకటి రెండు అవేమిటి యమ నియమం అవేమిటండి మరి అదే అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది అదేమిటండి అని కాదు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు అదంతా అనవసరం లేదు మళ్ళీ జ్ఞానశక్రవహ సో ఆ రకంగా యమనియమాలు ఏమిటో తెలుసుకోకుండా ఆసనాలు ప్రాణాయామాలు చేసిస్తుంటే దాన్ని హఠయోగము అంటారు హఠయోగము అంటే హఠశబ్దానికి బలాత్కార సాధ్యము అర్థం బలాత్కార సాధ్యమైన యోగము అంటే బండగా ముండిగా చేసే యోగము దానికి మూర్ఖయోగము అని కూడా పేరు గలదు కాబట్టి అటువంటి అభ్యాసము కంటే వివేకపూర్వకంగా చేసేటువంటి అభ్యాసము శ్రేష్టము మొదటి వాక్యం అయిపోయేది చాలా సింపుల్ శంకరులు కూడా దాని మీద ఇంకా పెద్ద ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే మీరు ఎవరినైనా పదవి తరగతి చదువుకునే కుదాన్ని అలా తెలిసి చేసే అభ్యాసం కంటే అభ్యాసము తెలియకుండా చేసే అభ్యాసం కంటే మంచిదంటవా కాదంటే అవునుండి మంచి దాంట్లో మీరు అడగాల్సిందేంటే దానికి పెద్ద తెలివితేటలు అక్కడ కాబట్టి శంకరులు కూడా సరళంగా రాశారు పేచీ శ్లోకం అన్నానే ఆ పేచి తర్వాత శ్లోకం తర్వాత వాక్యంలో ఉంది ఏమిటా పేచీ జ్ఞానాత్ ధ్యానం విశిష్టతే జ్ఞానము కంటే ధ్యానము గొప్పది అంటున్నాడు కదా జ్ఞానము కంటే ధ్యానము గొప్పది వేదాంతులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఇంతదాకా మనం కర్మ వాళ్ళని భక్తి వాళ్ళని యోగా వాళ్ళని దుయ్యబట్టినా మరి మనల్ని కూడా మనం చూసుకోవాలి వాళ్ళందరినీ దుయ్యబట్టేసి మనం గొప్పవాళ్ళం అనుకుంటే మళ్ళీ అదే తప్పే వేదాంతులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే ఏమన్నా జ్ఞానం కంటే ధ్యానము గొప్పది ఎలా ఉంటుంది జ్ఞానమే గొప్పదే ధ్యానం గొప్పది కాదు ధ్యానం అన్నది సెకండ్ జ్ఞానము సుప్రీం అని పేచీపెడతారు ఈ పేచీపెట్టి వాళ్ళు ఈ సందర్భంలో ఎలాగో ఉంటుంది పేచి ఇంకో సందర్భంలో కూడా పేచీపెడతారు అది ఎక్కడంటే ఆత్మవారు ద్రష్టవి శ్రోతవ్యో మంతవయో నిధుధ్యాసితవ్య అని ఉన్నాయి శ్రవణము మననము నిధుధ్యాసనము నిదిధ్యాసనము అంటే ధ్యానమే ధ్యానమే ధ్యానానికే ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో సన్ ప్రత్యయం చేర్చి నిధ్యాస నమూనా స కనబడుతుందిగా ఇచ్చాథంలో సంప్రచయము సంప్రచయం చేయట్లుగానే ఆ ధ్యే అనే దానికి ద్విత్వము ది అద అదనంగా వచ్చింది దిధ్యాసం అనే దానికి కొంచెం ఎంఫోసిస్ ఇవ్వటం కోసం నీ అనే ఉపసర్గ అది దాని లక్షణం ఆ నిధ్యాసనము అనే మాట యొక్క లక్షణం మొత్తం మీద అది కూడా ధ్యానమే ఆ ధ్యావుడుగా దాంట్లో అది కూడా ధ్యానమే ఇప్పుడు శ్రవణము అంటే జ్ఞానం కదా ఇప్పుడు మీరు శ్రవణం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు వాటి సిద్ధ గారు పరశు జ్ఞానాన్ని పరిశుభ్ర చేస్తున్నారు జ్ఞానం అంటే ఏమిటనమాట నిదిధ్యాసనము శ్రవణము కంటే గొప్పది అని చేల్చినట్లయింది జ్ఞానాత్ ధ్యానం విశిష్టత అంటే నిదిధ్యాసనము శ్రవణము కంటే గొప్పది కొంతమంది వేదాంత ఆచార్యులు ఉన్నారు శ్రవణము కంటే గొప్పది అని చెప్తే కర్ర పుచ్చుకునే వెనక్కాలు వస్తాయి కర్ర వంటు కొట్టుకున్నారే వీడిని వాయించండి కొట్టుకున్నాను దే డౌంట్ లైక్ ఎయిట్ దే డౌంట్ లైక్ ఎట్ ఏమాట మాట్లాడతావా వేదాంత పాఠం చెప్తున్నట్ట ఎంతకాలం చెప్తున్నా పాఠం మీకేం తెలిసింది జ్ఞానం కంటే ధ్యానం గొప్పదవుతుందా అని దెబ్బలాడతారు కాబట్టి ఇది పేచీ శ్లోకమే ఇలా దెబ్బలాడేవాళ్ళు ఒక పాయింట్ మిస్ అయిపోయారు ఒక పాయింట్ మిస్ అయ్యి అలా దెబ్బలాడుతున్నారు అంటే క్లారిటీ లేక అలా దెబ్బలాడుతున్నారు జ్ఞానము అనేక రకాలుగా ఉంటుంది నిర్గుణ పరబ్రహ్మ యొక్క అనుసంధానము అంటే అక్షర పరబ్రహ్మోపాసనను మనం చూసామే ఆ సందర్భంలో జ్ఞానము అంటే అర్థం లేరు ఇప్పుడు మనం సగుణోపాసనలో ఉన్నాం అక్షర పరబ్రహ్మ నిష్ట అలా సగుణ ఉపాసనను టేకప్ చేయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అర్థండికి ఆ ప్రకరణంలో ఉన్నాం మనం సగుణోపాసన ప్రకరణంలో ఉన్నాం సగుణోపాసన అనే సందర్భంలో జ్ఞానము అనే పదానికి అర్థము వేరు కాబట్టి జ్ఞానము అనే పదాన్ని మనం జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది చూడండి జ్ఞానము అనేక రకాలుగా ఉంటుంది అది క్లారిటీ ఇక్కడ జ్ఞానాధ్యానము విశిష్టత అయినప్పుడు ఆ జ్ఞాన శబ్దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే కన్ఫ్యూషన్ కూడా పోతుంది ఏమీ సమస్య కాదు కొంచెం టెక్నికల్గా ఉంటుంది కొంచెం ఊపిరి పట్టాల్సి ఉంటుంది సో జ్ఞానము సంసార వస్తువుల యొక్క జ్ఞానం ఉంటుంది మీకు జ్ఞానం ఉంటుంది ఇప్పుడు మీరు రేడియో కొనాలను రేడియో మరి ఈ మధ్యకాలంలో ఎవరో కొనం రేడియో కొనాలని దాని మీద మీరు కొంత ఇన్వెస్టిగేషన్ చేయాలి జ్ఞానాన్ని సంపాదించాలి అలాగే కాదు కొనాలనుకుంటే దాని గురించి చాలా జ్ఞానాన్ని సంపాదించాలి కాదు కొనాలంటే కూడా టీవీ కొనాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి తెలుసుకోవాలి దాని గురించి కాబట్టి సంసార వస్తువుల యొక్క జ్ఞానము అనేది ఒకటి ఉన్నది ఆ జ్ఞానానికి ఫలం ఏమిటి కర్మ మీరు సంసార వస్తువుల గురించి తెలుసుకుని ఏం చేస్తారు కర్మ చేస్తారు అంటే కర్మ చేయడం అంటే ఆ వస్తువుని కొనుక్కు తెచ్చుకోవడము కర్మ చేసిన అది కర్మ దాని తర్వాత భోగము కూడా ఫాలో అవుతుంది కర్మ భోగం తెలిసింది అంటే ఇమీడియట్లీ దట్ లీడ్స్ టు ఆ జ్ఞానము హేతు అవుతుంది దేనికి కర్మకైనా హేతు అవుతుంది లేకపోతే భోగానికి హేతు అవుతుంది పైగా ఆ జ్ఞానము హృదయంలో వాసనలను నిర్మాణం చేస్తుంది వాసన నిర్మాణం అవుతుంది కాబట్టి ఆ జ్ఞానం అంత యోగ్యమైన జ్ఞానముగా పరిగణింపబడదు ఈ కాంటెక్స్ట్లో దానికి మనం ప్రాముఖ్యాన్ని ఇప్పుడు నా హృదయమునందు ఈశ్వరుడు ఉన్నాడు లేదా తిరపతిలో ఈశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి మీరు అది జ్ఞానం ఇప్పుడు ఏం చేయాలి బస్సు ఎక్కి తిరపతి కర్మ అదలా దాన్ని తీర్థయాత్ర అంటారు నా హృదయములో ఈశ్వరుడు ఉన్నారు అంటే మీరు తిరుపతి వెళ్ళాక కూడా ఈశ్వరుడు మీ హృదయంలోనే ఉంటాడు అది గమనించరో లేదో మీరు తిరుపతి వెళ్ళాక కూడా మీ బయట ఉండడు మీ హృదయంలోనే ఉంటాడు తిరుపతి వెళ్ళి ఒక మీరు ఎక్కడ పెట్టుకుంటారు హృదయంలోనే కదా ఎక్కడ తిరుపతి వెళ్ళినా కాశీ వెళ్ళినా వైకుంఠం వెళ్ళినా కైలాసం వెళ్ళినా దేవుడు మీ హృదయంలోనే ఉంటాడు దిస్ ఈజ్ వన్ సీక్రెట్ ఇట్ పీపుల్ ఫెయిల్ టు అండర్స్టాండ్ మీ హృదయంలోనే ఉంటాడు సరే బాగానే ఉంది తిరుపతి వెళ్ళాలి పెట్టండి నేను ఒకటే మాట వలస కన్నాను హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అని మీకు తెలిసిందే జ్ఞానం ఆ జ్ఞానానికి ఫలం ఏంటి ఆ ఈశ్వరుణ్ణి మీరు ధ్యానించాలి మరి జ్ఞానానికి ఫలం కాలేదు అది కాబట్టి సాంసారిక వస్తువుల యొక్క జ్ఞానము కర్మకు హేతులైతే హృదయములో ఈశ్వరుడున్నాడు అనే జ్ఞానము ధ్యానమునకు హేతుము అగుము ఎవండి కాబట్టి జ్ఞానము లీడ్స్ టు ధ్యాన అంచేతను జ్ఞానము ధ్యానమునకు అందము అవుతుంది అది ఎటువంటి జ్ఞా జ్ఞానము సగుణోపాసన సందర్భంలో ఇప్పుడు నేను చెప్పినంతా కూడా సగుణోపాసన సందర్భంలోనే ఉంటుంది అంచేతనే సగుణ ఈశ్వరుని యొక్క జ్ఞానము అంటే విష్ణువు చతుర్భుజుడు ఆయన ఆరాధిస్తే మోక్షాన్ని ఇస్తాడు అయితే అనుగ్రహిస్తాడు ఆయన ఆరాధించాలంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి ఆ నామముల యొక్క అర్థం తెలుసుకోవాలి ఇదంతా జ్ఞానము ఈ జ్ఞానం యొక్క ఫలమేమిటి ఉపాసన భక్తి ధ్యానము అని యొక్క ఫలం ఇది సగుణోపాసన సందర్భంలో ఇక ఆత్మయే బ్రహ్మ అక్షరపర బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ ఆత్మకు బ్రహ్మకు జ్ఞా అభేదమే ఇది జ్ఞానం ఈ జ్ఞానము కర్మ ధ్యానము కాదు ఇది నిష్ట ఆత్మస్వరూప నిష్ట దానివల్ల సాక్షాత్తు వీడు మోక్షాన్ని పొందుతాడు జీవన్ముక్తులు అవుతాడు కాబట్టి మీకు జ్ఞానంలో మూడు లెవెల్స్ ఉన్నాయి జ్ఞానము ఆఫ్ ది వరల్డ్ ఇథెన్స్ లీడింగ్ టు కర్మ అండ్ క్రియేటింగ్ వాసనాస్ జ్ఞానం ఆఫ్ సగుణ ఈశ్వర లీడింగ్ టు ఉపాసన ఆర్ భక్తి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ధ్యానము అండ్ దెన్ జ్ఞానము ఆఫ్ ద వన్నెస్ ఆఫ్ బ్రహ్మ అండ్ ఆత్మ లీడింగ్ టు నిష్ట అద్వయ ఆత్మ నిష్ట అండ్ జీవనము కి మూడు లెవెల్స్ ఆఫ్ జ్ఞానం ఈ శ్లోకంలో జ్ఞానము అంటే అటు కర్మకి సంసార వస్తువులకి సంబంధించిన జ్ఞానమైతే కానే కాదు ఇటు అద్వయ ఆత్మనిష్టకి సంబంధించిన జ్ఞానం కూడా కాదు ఎందుకని ఇది సగుణోపాసన ప్రసంగము కనుక కాబట్టి ఈ జ్ఞానము ధ్యానములో పర్యవసానాన్ని చెందుతుంది మీకు మంత్రాన్ని సంపాదిస్తారు మంత్రము యొక్క అర్థాన్ని తెలుసుకుంటారు అది జ్ఞానము ఇప్పుడు ఏం చేయాలి మీరు ఆ మంత్రాన్ని జపధ్యానము చేయాల్సింది అంటే ఏమైనట్టు జ్ఞానము ధ్యానానికి అంగము అవుతున్నది కాబట్టి శవణోపాసన ప్రసంగంలో జ్ఞానము కంటే ధ్యానము గొప్పది అని చెప్పుకోయందు విరోధమేమీ లేదు ఈ చర్చ మీకు అర్థమైందండి ఓకే శంకర్లు కూడా చెప్తారు చూద్దాం తస్మాదానాత్ జ్ఞానపూర్వకం ధ్యానం విశిష్యతే చాలా సరళంగా చెప్పారు చాలా క్లీన్గా సింపుల్గా చెప్పారు తెలుసుకోవటంలో కష్టమేమి లేని విధంగా చెప్పారు భాష్యకార్ నేనే కొంచెం దాన్ని స్ట్రక్చర్ కింద పెట్టాను కాకుండా వివేకం లేకుండా అభ్యాసం చేసేదానికంటే వివేకంతో అభ్యాసం చేయటం ఎప్పుడూ మంచిదే దాని పేరే జ్ఞానము తెలుసుకొని వదిలిపెట్టేయటం కంటే తెలుసుకొని ధ్యానము చేయంత శ్రేష్టము అది కూడా చెప్పనక్కర్లా ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశిస్తారు పిల్లవాడికి ఆ చిన్న వయస్సు వాళ్ళకి తెలియదు అంచేతనే వాళ్ళు ఏం చేస్తారు తండ్రి కొడతాడనే భయంతో గాయత్రి చేస్తాడు సంధ్యావందనం చేస్తాడు మా చిన్నప్పుడు ఒక కండిషన్ ఉండదు సంధ్యావందనం పూర్తి అయితే కానీ అన్నం పెట్టడం అన్నం వండిందరం ది కండిషన్ దట్ ఇది సిస్టమ్ హోమ్ వీధుల్లో మేము ఆటలు ఆడుకుంటూ పోయేవాళ్ళం కబడ్డీ ఆడి అది ఆడేవాళ్ళం చీకటి పడితే ఇంకా ఇంటికి చీకటి పడితే దీపాలలో ఏమి ఉండవు చీకటంటే చీకటే ఇంకా ఆ గీతాయం కనపడదు ఇంకా గే కనపడదనే స్థితిలో ఇంకా కబడ్డీ వదిలిపెట్టి ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి రాగానే మొట్టమొదటి ప్రశ్న అయ్యారా సంఖ్యావనం చేసుకునే టైంలో ఎక్కడున్నవరా అంటే చేస్తున్నారని బాబు ఇప్పుడు చేయబోయే పని అని వెళ్ళి కాళ్ళు కొడుకుని ముఖం కొడుకుని సంధ్యావనం చేయాలి ఏ కారణం చేతనైనా సంఖ్యావనం మానేస్తే భోజనం పెట్టరు వడ్డించరు కంచం వేయరు వడ్డించరు కాబట్టి భోజనం మీద ప్రీతితోటి సంఖ్యావనందనం చేసేవాళ్ళం అది కూడా సంధ్యావందనం చేయడం అంటే దానికి సింబల్ ఏంటి గట్టిగా విభూతి పెట్టేస్తే సంధ్యావందనం చేసినట్టు లెక్క విభూతి పెట్టి వెళ్తే ఎరా సంధ్యావందనం అప్పుడే అయిపోయిందా అని అడిగేవారు ఇంట్లో లేడీస్ అడిగేవారు మీ నాన్న ఏమో అరగంట చేస్తే మీ సంధ్యావందనం ఉండేటండి కూడా పక్కనకి ఏమిటా ఈ తేడా అని అమ్మగారు అడుగుతారు అబ్బా విసిగించుకు అని భోజనం చేయడం సో అలా ఉండేది తెలిసేది కాదు కాబట్టి ఆ గాయత్రి మనం ఉపదేశం పొందినాము అది రక్షిస్తుంది దానికి ఒక గొప్ప విలువ ఉన్నది అని తెలియదు దాని అర్థం తెలియదు ధ్యానం చేయటం అంటే ఏమీ తెలియదు ఆ తన అది డ్రాప్ అయిపోతుంది కూడా హై స్కూల్ కాలేజీకి డ్రాప్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ వీటి డిస్కవర్ చేస్తాడు అందుకోసం ఉపనయనం చేయడం అప్పుడే దశేస్తాడని కాదు అప్పుడు ఇంకేం చేస్తాడు అప్పుడు ఏదో చేస్తాడు తెలియదు కదా మళ్ళీ డిస్కవర్ చేస్తాడు పాతికేళ్లకో ముప్పై ఏళ్ళకో వయస్సు వచ్చినప్పుడు డిస్కవర్ చేస్తాడు ఏమిటి దిస్ గాయత్రి ఈజ్ ఎ వాల్యుయబుల్ థింగ్ జపం చేయటం అన్నది మనస్సుకి కొంత శాంతిని ఇస్తుంది మనం వీ షుడ్ ప్రాక్టీస్ ఎయిట్ అని వాడు డిస్కవర్ చేస్తాడు డిస్కవర్ చేసినప్పుడు వాడు వెతిక్కోకర్లేదు వాడికి వచ్చిన మంత్రమే అప్పుడు ఆ జ్ఞానము వాడికి ఉపయోగ ధ్యానం చేయడం మొదలుపడతాయి కాబట్టి జ్ఞానము ధ్యానము ఇది విశిష్టమైనది ఎందుకు తెలుసిన జ్ఞానము యొక్క ప్రయోజనమే సైకిల్ గొప్పదా సైకిల్ తొక్కడం గొప్పదా సైకిల్ కూడా అలా పెట్టడం కంటే మొన్న సైకిల్ని అప్పుడప్పుడు తొక్కుతూ ఉండడం శ్రేష్టము అదేవిధంగా జ్ఞానము జ్ఞానాత్ జ్ఞానము కంటే జ్ఞానపూర్వకమైన ధ్యానము శ్రేష్టమైనది అసలు ఈ ధ్యానం అనేది ఏదైతే ఉందో అదే భక్తి కూడా మనం భక్తి యోగంలో ఉన్నాం కదా ప్రీతిపూర్వ మను ధ్యానం భక్తిని త్యభిధేయే ధ్యానం చేయాలి అది భక్తి అవుతుంది జ్ఞానం చేయ ధ్యానం చేయాలి దేవుడి గురించి తెలుసుకునో దేవుడికి సంబంధించిన మంత్రాలు పోగేశం కూర్చుంటే పని అవ తెలుసుకున్న హృదయంలో భావన చేయాలి ధ్యానం తెలుసుకున్న మంత్రాలని ఉపదేశం పొందిన మంత్రాలని జప ధ్యానం చేయాలి జపం అంటే ధ్యానమే కాబట్టి వీటి పర్పస్సే అది కనుక ధ్యానము శ్రేష్టమైనది అసలు ధ్యానమంటే భక్తే ఎందుకంటే ప్రీతితో మీరు చింతిస్తే చింతనము చింతనము అంటే థింక్ అబౌట్ ఇట్ కాంటెంప్లేషన్ అంటారు ఏదో ఆలోచిస్తూ ఎందుకంటే ఐదు నిమిషాల నుంచి ఆలోచిస్తున్నారు ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగారనుకోండి వాడు చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ చెప్తే ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేసాను అది వాడు రికార్డ్ అయిందా లేదా దాంట్లో నేను కొంత డబ్బు ఖర్చు పెట్టినట్టున్నాను ఎంత ఉంటుందా అని ఎంతసేపు ఆలోచించాడు అంటారు ఐదు నిమిషాలు ఆలోచించాడు సంసారులు తెలివిగా ఉన్న సమయంలో చాలా భాగం సంసారానికి సంబంధించిన ధ్యానం చేస్తూ ఉంటాడు ధనాన్ని ధ్యానం ఎంత ఉండి ఉంటుంది అప్పుడేమో ముప్పై వేలు వేశాను ఆ తర్వాత వాడు ఎవరితో మూడు ఇచ్చాను ఇరవై ఉండాలి కానీ లోపల ఇంకా ఎవరికైనా ఏదైనా ఇచ్చానేమో గుర్తులేదు అని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మొత్తం రోజంతా ఇదే పని మనకి రిసీట్స్ ఏమిటి వెళ్ళిన డబ్బు ఏమిటి వచ్చిన డబ్బు ఏమిటి ఇదే ధ్యానం కంటెంపరేషన్ సంసారంలో అలాగే ఉంటారు ఒకడు ధ్యానం చేస్తున్నాడు ఏమిటారు ధ్యానం చేస్తున్నామంటే వాడు చెప్తే చెప్పచ్చు చెప్పకుండా చెప్పాలని రూలేదని చెప్తే కానీ మనకు తెలియదు కదా మా కుర్రాడిని యూనివర్సిటీలో వేశామండి వాడు ఇంకా నలభై రోజుల్లో వస్తాడు సెలవులు ఇస్తారు ఇప్పుడు పరీక్షల టైము ఇప్పుడు పరీక్ష మీరు చదువుతున్నాడా లేకపోతే రోడ్ల ముందు తిరుగుతున్నాడా లేకపోతే హోటల్స్ రూమ్లో కూర్చుని టిఫిన్లు వీటింట్లో కాలక్షేపం చేస్తున్నాడా వీరికి సరైన స్నేహితులు ఎలా ఉన్నారు మార్పులు ఎలా వస్తాయి ఆ దాని గురించి ఆలోచిస్తున్నానండి అంటాడు సంసారులు అలాగే ధ్యానం చేస్తూ ఉంటారు చాలాసేపు ధ్యానం చేస్తాను ఇప్పుడు నేను చెప్పిన ధనము పరివారము పుత్ర మిత్ర కలత్ర కనక వస్ కనక అంటే బంగారం వస్తు వాహనాదులపై చాలాసేపు ధ్యానం చేస్తారు సంసారులు ఇలాంటి ధ్యానాలని చేస్తూ ఉంటారు సాంసారికమైన ధ్యానాలని చేస్తూ ఉంటారు ఆ ధ్యానము చాలా ప్రీతిగా చేస్తారు బ్యాంక్ అకౌంట్ని చాలా ప్రీతిగా ధ్యానం చేస్తారు కొడుకుని కూతుర్ని చాలా ప్రీతిగా ధ్యానం చేస్తారు భోగ సాధనాలని ప్రీతిగా ధ్యానం చేస్తారు ప్రీతిపూర్వకమైన ధ్యానమునకు భక్తిని పేరు పెట్టారు కదా మీరు ఇది భక్తి అవదు మరి దీనికి పేరేమిటి దీనికి పేరు రాగము అని ఒక పేరు పెట్టారు పర్వాలేదు నేనేమంటా మరి పరుషులనే పేరు పెట్టలేదు యూ షుడ్ నాట్ కంప్లైండ్ రాగము అని దానికి పేరు ఆ శక్తి రాగము అని పేరు అటువంటి ధ్యానము మనుషుల్ని బంధిస్తుంది సంసార బద్ధులు అంటే అలాగే ఉంటారు సంసారం అంటే అలాగే ఉంటుంది మనం అలాంటి బంధాన్నే మనం కలిగించుకుంటాం బంధాన్నే కలిగించుకుంటాం దుఃఖం వస్తుంది మనిషికి దుఃఖం కలుగుతుంది అయితే దుఃఖాన్ని వివేచన చేసేటువంటి జ్ఞానం ఉండదు మీకు దుఃఖం కలిగిందంటే మీరు వెంటనే దాన్ని వివేచన చేయాలి వివేకాన్ని అప్లై చేయాలంటే శాటిలైట్ వేసి చూడాలి ఆ దుఃఖం ఏమిటండి ఎందుకంటే దుఃఖమునకు హేతు ఒకటి ఉన్నది అంటే మీరు గురువు శుక్రుడు అని మొదలుపెడితే నేను చెప్పగలిగిందేమి లేదు లేకపోతే మా నైబరు లేకపోతే మా ఆఫీసు బాస్ దుఃఖానికి హేతువు అంటే నేను చెప్పలేను లేకపోతే నా కొడుకు నా దుఃఖానికి హేతువు అంటే ఐ కెనాట్ ఆన్సర్ లైక్ దాట్ బట్ ఈజ్ నాట్ హౌ వీ లుక్ అట్ ఇట్ అవేమీ దుఃఖానికి హేతువులు కావు మీ దుఃఖానికి హేతువుటంటే మీరు చూసుకోండి మీరు ఎగ్జామిన్ చేసుకోండి మీ హృదయంలో వైరాగ్యం యొక్క అభావము గలము వైరాగ్యం లేదు తక్కువైంది వైరాగ్యం పాలు తక్కువైంది ఇది ఎలాంటి తెలుస్తున్నాండి వాడికి యంగ్ ఏజ్లోనే చూపు కొంచెం తేడాగా ఉందన్నాడు అంటే వెంటనే డాక్టర్ ఏమంటాడు రే వీడికి ఏ విటమిన్ తగ్గిందిరా అంటే రికెట్స్ వచ్చిందంటాడు యంగ్ ఏజ్లో అంటే అరే వీడికి విటమిన్ బి టూ లేదు రేపు బాడీలో ఉంటాడు ఏమన్నా నా పెదవులు నాలుక బీట్లు పాదవులు బీట్లు తీసి అంటే క్రాక్స్ వచ్చి నాలుకంతా కూడా పొక్కుల కింద వచ్చి చాలా నొప్పిగా మంటగా ఉందండి అంటే అరే వీడికి బీ సిక్స్ లోపలరా బీ సిక్స్ అని వెంటనే బీసిక్స్ ఇస్తాడు అలాగే నీరసం వస్తుందండి అలసిపోతున్నాను వేగంగా నడిస్తే కూడా అలసిపోతున్నాను అని అన్నట్లయితే అరే వీడికి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ అంటే పోలికాసిడ్ ఐరన్ క్యాప్చర్ చేసేటువంటిది ఫోలికాసిడ్ అది విడికి లేదు వెంటనే ఆ ట్యాబ్లెట్ ఇస్తారు అలాగే మీకు దుఃఖం కలుగుతుంది అంటే మీలో విటమిన్ డెఫిషియన్సీ ఉందన్నమాట ఏమిటా విటమిన్లు వైరాగ్యం అనే విటమిన్ చాలా డెఫిషియన్గా ఉన్నది అంటే కామన ఏదో ఒక అంశంలో గట్టి కామన మీ హృదయం ముందు గలదు కామన ఉంది అన్న వైరాగ్యం లేదన్నా అవ్వ పేరే ముసలమ్మ అదే అది ఒకటి పాజిటివ్గా చెప్పారు ఇంకోటి నెగిటివ్గా చెప్పారు బట్ అల్టిమేట్లీ దట్ ఈస్ ద సేమ్ అది మీ దుఃఖానికి హేతులు పరిష్కారం ఏమిటి వైరాగ్యం విటమిన్ డెఫిషియన్సీకి పరిష్కారం ఏమిటి విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోవడమే అలాగే మీరు వైరాగ్యమును పెంపొందించుకోగలిగితే కొద్ది డోస్ వైజ్ స్మాల్ అమౌంట్ స్మాల్ అమౌంట్ విరక్తుని పెంచుకోగలిగితే మీకు దుఃఖం అంటే ఒకటో తెలియదు కాబట్టి సాంసారిక వస్తువుల యొక్క ధ్యానము బంధహేతువు దుఃఖహేతువు అని చెప్పడం కోసం నేను ఈ కథను తిస్తాను అలా కాకుండా మీరు సంసార వస్తువులను ధ్యానించకూడదు డబ్బు వచ్చిందండి అకౌంట్లో వేస్తారు ఖర్చు వచ్చిందండి తీసి ఖర్చు పెడతారు మీ సొంతానికి ఖర్చు వచ్చింది ఖర్చు పెడతారు ఇతరులకి ఇవ్వడానికి ఖర్చు వచ్చింది ఖర్చు పెడతారు ఇంతలోకి డబ్బు వచ్చింది మళ్ళీ అకౌంట్లో వేస్తారు స్టే ఈజ్ అ ఫ్లో దాని దాని మీద ధ్యానం చేయదగ్గర ఏమీ కాదు పదివేలు ఎవడో ఇస్తాడు బ్యాంక్ అకౌంట్లో వాళ్ళైపోయిందంటే జాబ్ ఇస్తాను దాన్ని ధ్యానం చేసుకో కూర్చోకూడదు ధ్యానము చేయదగ్గరి ఒక్కటివే ఈశ్వరుడు ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి ఈశ్వరుడు అంటే వాళ్ళు పన్నెండో అధ్యాయంలో విశ్వరూపుడైన ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి ప్రేమతో ధ్యానం చేయాలి ఎటువంటి ప్రేమతో ఏ ప్రేమతో మీరు ధన కనక వస్తు వాహనాదులను ధ్యానం అదే ప్రేమతో ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సరిపడుతుంది దానికి భక్తి అని పేరు ఇప్పుడు చూడండి మీకు భక్తి అంటే అది ధ్యానరూపమైనది భక్తి భక్తి అన్నా ఉపాసనన్నా ధ్యానమన్నా వేర సేమ్ కేటగిరీ అది అది మనలో పరిపక్వం కావాలంటే వాడికి ఎంతటి వివేక జ్ఞానం ఉండి వివేక జ్ఞానము ఆ భక్తిని వాడి ఎందు ప్రతిష్ఠిస్తుంది కాబట్టి జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే అయితే ఇంకిప్పుడు ఫైనల్కి వచ్చాం అదేమిటంటే ధ్యానము కంటే కర్మఫల త్యాగము గొప్పది ఇది అసలు పాయింట్ ఇది మధ్యలో రిలేటెడ్ ఇష్యూస్ మన జీవితానికి చాలా క్లోజ్లీ రిలేటెడ్ కనుక నేను వ్యాఖ్యానం చేశాను ఇప్పుడు ఫైనల్కి వచ్చాం మీకు ఒక దృష్టాంతం చెప్తా స్వామీజీకి దండం పెడుతున్నారు స్వామీజీ మహాత్ములు గురుదేవులు మనకి జ్ఞానాన్ని అనుగ్రహించిన మహాత్ములు పుణ్యాత్ములు త్యాగ పురుషులు దండం పెడుతున్నారు ఈ లోపల ముసలావిడు ఒక ఆవిడని నడుచుకుంటూ వస్తున్నారు అందరూ అటుకేసి చూశారు ఎవరండి అని ఎవడో ఎవళ్ళో చెవులు కొరికారు కొరికితే స్వామీజీ వాళ్ళ అమ్మగారని చెప్పారు అంటే గుసగుస గు అలా అందరికీ పాకేసింది ఆ అందరూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అమ్మగారికి నమస్కారం అవ్వటారు అప్పుడు ఆ స్వామీజీ కూర్చొని ఎవర్రా మీరు నాకు దండం పెడతామని వచ్చి ఆవిని చూడగానే నన్ను ఇక్కడ గాలి మీరు అందరూ పోయి ఆవిడికి నమస్కారం చేస్తున్నారే అని అడిగారనుకోండి స్వామీజీ అప్పుడు ఎవరు చెప్తారో తెలుసిన స్వామీజీ మిమ్మల్ని మాకు అనుగ్రహించింది ఆవిడే కదా త్యాగ సన్యాసిని నేను ఆవిడ కాదు కరెక్టేనండి సన్యాసి మీరే కానీ మిమ్మల్ని సన్యాసిని ఈ లోకానికి ఇచ్చింది ఆమెనే కదా తల్లి కదా కారణం కాబట్టి మీకు దండం పెట్టడం కంటే ముందు మేము ఆవిడికే దండం పెడతాము మీరు కూడా వచ్చి ఆవిడికే దండం పెట్టండి అని చెప్పాలా అక్కర్లేదా ఆ సర్వకర్మ ఫల త్యాగము అట్టి తల్లి తల్లి స్థానంలో ఉన్నది సర్వకర్మ ఫల త్యాగము మీరు అభ్యాసం చేస్తే మీ హృదయంలో కామనలు క్రమక్రమంగా శిథిలమవుతాయి కామన యొక్క కషాయము కామన అంటే ఎలాగో తెలుసిన బాగా కాఫీ పౌడర్ ఎక్కువగా వేసి డికాషన్ తీశారనుకున్న ఎలా ఉంటుందో డికాషన్ థిక్గా ఉంటుంది చూస్తే దాని నుంచి ఆ ఇప్పటి నుంచట్టు లేసర్ కూడా వెళ్ళదు అంత ఉపేక్గా ఉంటుంది కాఫీ డికాషన్ కొంతమంది కాఫీ డికాషన్ రాత్రి పడుకునే ముందే వేసేస్తారు ఆ కాఫీ డికాషన్ ఎలా ఉంటుందంటే థిక్గా ధన్వంతరిగా ఆ కాఫీ కనిపిస్తే యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చేస్తున్నాయి కూడా అంత కటుగా ఉంటుంది ఆ కాఫీ థిక్గా ఉంటుంది మానవుని మనస్సు కామనలతో అంత తిక్కుగా ఇక్యూర్గా ఉంటుంది కషాయం కింద ఉంటుంది రాగద్వేషములకు కషాయము అని పేరు స కషాయం విజానీయా మన మనస్సు కషాయంలాగా ఉంటుంది అది మనం తెలుసుకోవాలి ఆ కషాయం రాగద్వేషములే ఇప్పుడు ఈ కషాయమును శుద్ధి చేయాలి అది ట్రాన్స్పరెంట్ అవ్వాలి ఉపేసిటీ అశుద్ధి ట్రాన్స్పరెన్స్ శుద్ధి ఇది మనస్సుకి శుద్ధి చేయాలి ఏమిటో తెలిసినా కషాయము కామనలే కామనా ఇస్ ది ఇంప్యూరిటీ సర్వకర్మ ఫల త్యాగంలో మీరేం చేస్తారు ఫలేచ్చని త్యాగం చేస్తారు ఒకసారి చేస్తారు మళ్ళీ ఇంకో కర్మ మళ్ళీ చేస్తారు మళ్ళీ ఇంకో కర్మ మళ్ళీ చేస్తారు ఒక రోజు అయ్యేప్పటికీ మీకు వారం ఒక్కర్లేదు నెల ఒక రోజు అయ్యేప్పటికీ మీ మనస్సు శుద్ధంగా అయిపోతుంది శుద్ధికి చిహ్నమేమి గుర్తేమి అంటే మీ మనస్సులో ఎజిటేషన్ స్థానంలో ఒక సైలెన్స్ నిర్మాణం అవుతుంది కామనా ఇన్ ద మైండ్ ఈజ్ సేమ్ యాజ్ ఎజిటేషన్ ఆఫ్ ది మైండ్ కామనా త్యాగము ఈ సేమ్ యాజ్ సైలెన్స్ ఆఫ్ ది మైండ్ మనస్సు సైలెంట్ అయిపోతుంది శాంతి నెలకొంటుంది మనస్సులో సర్వకర్మ ఫలత్యాగము వల్ల ఎప్పుడైతే మనస్సులో శాంతి నెలకొన్నదో ఆ మనస్సులో జ్ఞానము ప్రవేశిస్తుంది అదొక ఇన్సైట్ ఒక జ్ఞానంతో సైలెంట్ మైండ్ షైన్స్ విత్ ఎ విజ్డమ్ సైలెంట్ మైండ్లో ఒక విజ్డమ్ ప్రకాశిస్తూ ఉంటుంది ఆ జ్ఞానంతో మీరు ధ్యానం చేస్తే మీరు జీవన్ముక్తులు అయిపోతారు కాబట్టి సర్వకర్మ ఫలత్యాగము తల్లి కారణము ధ్యానము కార్యము ధ్యానానికి ముందుండే జ్ఞానము అది కావ్యమే దానికి ముందుండే అభ్యాసము వెరీ ఫిజికల్ అండ్ వెరీ అవుట్వర్డ్ థింగ్ ఇట్ ఈస్ దెన్ ఫోర్ ఇట్ ఈస్ ఇన్ ప్లేస్ అభ్యాసం కంటే జ్ఞానము జ్ఞానము కంటే ధ్యానము గొప్పవి అవి అటువంటి గొప్పవైన ఆ జ్ఞానమును ధ్యానమును కల్పించేటువంటి కలిగించేటువంటి సర్వకర్మ ఫల ఫలత్యాగము అది తల్లి వదిలిది అని చేతనం అది అన్నిటికంటే గొప్పది అని శ్రీకృష్ణుడు స్థుతిస్తున్నాడు దాన్ని స్థుతి మాత్రమే ఇది చున్నాటికి టెక్నికల్ మీనింగ్తో దాటి ఇటు అలా స్థుతిస్తున్నాడు సో నిజానికి కర్మఫల త్యాగము మిగతా వాటికంటే సుపీరియర్ అని అభిప్రాయం చేతనం వాటి కర్మఫల త్యాగం వల్ల సాక్షాత్వం మోక్షం వస్తుందనో అలాగే అభిప్రాయం కాదు వేటి వలన నీకు మోక్ష ఈశ్వరానుగ్రహము పూర్ణముగా దక్కుతుందో ఏది నిన్ను అల్టిమేట్గా అక్షర పరబ్రహ్మ నిష్టవైపుకు తీసుకుపోతుందో అటువంటి జ్ఞాన ధ్యానములను ఘటిల్లజేసేది అంటే సంభవము చేసేది మేకింగ్ ఇట్ పాసిబుల్ అది సర్వకర్మఫల త్యాగము మీరు ఆ కామనని నిరాకరించే ఒకే ఒక ఉపాయము కర్మఫల త్యాగము ఇప్పుడు కామనలు ఉండకూడదు అని ఉపన్యాసం చెప్తే రాదదు అప్పుడు ఏం చేయాలి ఆ చెప్పిన ఉపన్యాసాన్ని నిష్కామంగా చెప్పి ఈశ్వరార్పణ బుద్ధితో శ్రీకృష్ణార్పణతో అనేసి మళ్ళీ వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతే అది మీకు మోక్షాన్ని ఇస్తుంది ఆ శుద్ధినిస్తుంది అల్టిమేట్గా ఇట్ ఈస్ ది అంతఃకరణ శుద్ధి ఫ్రీడమ్ ఆఫ్ ది మైండ్ ఫ్రమ్ ఆల్ డిజైర్స్ దట్ ఈస్ ది క్లించింగ్ ఫ్యాక్టర్స్ ్ఞాన అండ్ ధ్యాన అండ్ ముక్తి ఇయర్ ఫోర్ దాన్ని మాతృస్థానంలో పెట్టేసి అది అన్నిటికంటే గొప్పది అని సూచించేస్తున్నాడు శ్రీకృష్ణుడు దీని మీద నేను మరింత మరికొన్ని అంశాలు భాష్యంతో చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను రేపు కూడా అదే నెక్స్ట్ క్లాస్లో కూడా ఇదే నడుస్తుంది అట్ దిస్ పాయింట్ ఆ సర్వకర్మ ఫల త్యాగం యొక్క మహిమను శ్రీకృష్ణుడు అంత ఎంఫోసిస్తో చెప్తున్న దాన్ని మనం గుర్తించాలి అని మనం ఇప్పుడు పూర్తాము ఓం పూర్ణ నమద పూర్ణమిదం పూర్ణ పూర్ణ